నా యొక్క ప్రాజలాకు నా బాబాదు నా యొక్క కష్టం వచ్చనా పెత్తానం ఇచ్చినాబాదు నా బాబాదు నా ఢిల్లీ దోరలారా నా బాబాదు నా బాబాదు నేను నా బాబాదు బాబాదు ముడు కోట్ల పైక మేమో నా బాబా నేనైనా వేస్తా నీ నా బాబాదు నా బాబా సాదు నా బాబా షాదుల్లా బాదల్ వాడబట్టే నా బాబాదు బాదాలు వాడబట్టే నా బాబాదు సక్కానిషాదుల్లా నా బాబాదు సక్కానిషాదు గుర్రము నా బాదు పోతనాని బాబాదు గుర్రంబు ఎక్కినాడు నా నా బాబాదు తో్వలే మోనా బాబా సాదులా మోనా బాబాదులా తోవాలు అట్టి నాడు నా బాబా సాదులాడు నా బాబాదు గుర్రాము మీదనే మోన బాబా సాగులా గుర్రాము మీదనే మోనా బాబాదులా సాధో వట్టే నా బాబా సాదులా సాదువో వట్టే నా బాబాదులా ఢిల్లీ న తోబలే మోనా బాబా సాదులా మోనా బాబా సాదు నా బాబా సాదు వచ్చినాడు నా బాబా సాదులేమో నా బాబా సాదు సాదు సాదు నా బాబా సాదు నా బాబా సాదులా కకా నిషాదు పోయి దండమానే నా బాబా నా బాబా సాదులా దేవుడే మోనా బాబాదు సాదు మీద నా బాబా సాదు వయసు వాడిల్లిరలేమో సాదు వాడుతుల్లా నా బాబాదు పని ఏమి గలిగినది నా బాబా సాదు మా తోటిదలు పవయ్యా బాబా సాదులా మాతో మా తోటిదలు పవయ్యా నా బాబా సాదుల్లా బాబా సాదులా రానా బాబా సాదుల్లా బాబా సాదుల్లా నల్గొండ జిల్లాలో నా బాబా సాదుల్లా నల్గొండ జిల్లా లో బాబా సాదులా ఏడేండ్ల కరువు నే నా బాబా సాదులా ఏడేళ్ళ కరువు నే మోనా బాబా ఎత్తిన కొట్టినాది నా బాబా సాదు నా బాబా పన్నెండు ఏం నా బాబాధుల్లా పన్నెండు పంట కరుపు వచ్చినాది నా బాబా సాదులా పంట కరువు నా బాబా చాలులా పంట కరువు వచ్చినాది నా బాబా సాదులా పంట కరువు వచ్చినాది నా బాబా చాలులా పెత్తానం ఇచ్చినాబా సాదులా పెత్తానం ఇచ్చిన సాదు వచ్చినా బాబా చాదుల్లా నీతానికొచ్చినా బాబాదు మూడూని కోట్లనే మోనా బాబా చాదుల్లా మూడూని కోట్లనే మోనా బాబా చాదుల్ పై కంబు ఎయ్యరయ్యా బాబా చాదుల్లా పై కంబు వెయ్యరయ్యా బాబా చాదుల్లా సక్కాని తోరలే మోనా బాబా సాదుల్లా సక్కాని మోనా బాబాదు మంత్రి సాదుల్లా నా బాబా సాదుల్లా ముడుకోట్ల పైక మేమో నా బాబా మున్నెల్ల నాడు తిరిగిస్తావాని కూడా నా బాబాదు రైపతురాల మీద నా బాబా చాదుల్లా ఢిలీలు రాసి నా బాబాదు రాసింద్రు నా బాబాదు సదుల్లా నా బాబాదు సుల్లా బాబాదు పై కంబు దీసుకోని నా బాబా చాదుల్లా పై కంబు దీసుకోని బాబా షాదుల్లా గుర్రాము కగుల్లా నా బాబా చాదుల్లా కాగుల్లా నా బాబాదులా డబ్బు నెదీసుకుంటు నా బాబా డు నా బాబుల్లా సాడు నా బాబాదు నల్గొండకు వచ్చినాడు నా బాబా సాదుల్లా నల్గొండకు వచ్చినాడు నా బాబాదు బీదాన ప్రాజలాకు డబ్ైతే వంచినాడు నా బాబా డబ్బైతే మూళ్ళు ే నా బాబాదులా వృషాలు గురువుయే మోనదులా పం థల్లు వండే మోనా బాబాదు పం థల్లు వండే మోనా బాబాదు మున్నెనే మోనా బాబాదులా నా నా నా అంతా నేనేమి గార రావేంతా పోయినా బదు స బదు కచ్చిరు మీదనే మోన బాబా సింతలు జయ్య బట్టే నా బాబాదిలా నెత్తలే చేతులేమో సాదుల వేట్టి నాడు నా బాబాదు సాడు నాడిల్లి దోరలా నా బాబాదులా రాబాదు రావట్టే ఎడవేసి కళదు నా నే నా బాబులా వలపుయ్య వే మోనా బాబా సాదులా హాన మాట నేను నా బాబా సాదులా మాట నా బాబా సాదుల్లా మాటలు తప్పుదు నా నా బాబా చాదుల్లా మాటలు తప్పుదు నా నా బాబా చాదుల్లా మాటలు తప్పుదు నా నా బాబా చాదుల్లా మాటలు రాబా చాదుమి చేతున్నా బాబా సాదులా నేనేమి చే ఎవ్వారు లేని దూసీ నా బాబా సాదులా ఎవ్వారు లేంది దూసి నా బాబా చాదుల్లాయే దాగినాడే నా బాబా చాదుల్లా డు నా బాబాదు నా బాబాదున్నెల్ల వయలే బాబా సాదుార వచ్చినాది నా బాబాదు వచ్చినాది నా బాబాదు ఎక్కాడోదు నాని నా బాబాదు నా బాబాదు వారెయ్య బట్టే నా బాబా నే నీడ ఉంటే గూడా నా బాబాదిలాంటే ఢిల్లీ దొరలోచ్చి నా బసాదిలా ప్రాణంబుధి తురేమో నవసీ తురే ఎక్కాడ నన్న నేను నా బాబాదిలా ఎల్ నె పోతనాే బాబాదు రావటే నా బాబాదు రావటాదు మోన బాబాదులా మోగిల్లా కొడుకు నిరాకటి బాబాదు బాబాదు కళ్యాణదు సిదుల్ కళ్యాణాదు నా బాబా బాబా షాదులా కళ చిన్నవోనా బాబా శాదు చిన్నవోనా బాబాదు ముగల గోట్మా విడోలే బాబా షాదుల్లాడోలే బాబాదు ముఖం చిన్న నవీనా దీ నా బాబా చాదులా దీ నా బాబా చాదిలా ఎందు కడకా నా బాబా చాదులా కడకా నా బాబా చాదులా సిని బాబా చాదుల్లా సిని బాబా చావిలా తల్లిదండ్రి నా బాబా చాదుల్లా తల్లిదండ్రి తోటి నే మోన బాబా చావిలా చాదిల్లజే ఎంతానే బాధ ఉన్నా నా బాబా చారులానే బాధ ఉన్నా మనసుకుంటూ నా బాబా చారుల్లా మనసుకుంటూ నా బాబా చావులా తల్లితో చెప్పడేమో తల్లితోటి ఎప్పుడేమో నా బాబా చావులా తల్లితోటి చెప్పడేమో నా బాబా చారులా తల్లితో ఎప్పుడే మోనా బాబా చావులా తపోడు కాకుంటా నా బాబా చారులాంటా చదుల ఉంటడెడే మోనా బాబా చాలులా చాలు ఉంటడే మోనా బాబా చాలిలా హయ్య కన్న బాబా చాలులా హయ్య కన్న తల్లికి మించినేనా బాబాదు తల్కి మించినేనా బాబాదు దైవంబుయేమిటీ సి వ కయ్యానా బాబాదు సి వయసు కయ్య బాబాదు కష్టంబు ఎందుకయ బాబాదు కష్టలు ఎందుకుయ్యాబాదు బాల జప్పు కొడక నాబాదు బాదలు జు కొడతానా బాబా బాబాదు మన చుల్ల బాదలే మోన బాబాదులా మన చుల్ బాదలే మోనా బాబా తల్లిదండ్రులు ఎప్పుడే మోన బాబా సాదులా తల్లిదండ్రులు ఎప్పుడే మోనా బాబా సా ఇందూరు తోవ్వలే మోన బాబా సాదులా ఇందూరు తోవ్వలే మోనా బాబా చా తో వాళ్ళు వాటితో నీ నా బాబా సాదులా తోలు మాయాన్న పెద్ద పంజా బాబాదు మాదు నవోతనా బాబా చాదుల్లా గుర్రాము వద్దికే నా బాబా చాదుల్లా గురులా చాదుల్లా వచ్చినాడు నా బాబా బాబాదురడా గుర్రము నా బాబాదుల్లా బాబాదు సాదు కినాడు నా బాబా చాదుల్లా సాదులయ నా బాబాదు సా కినాడు నా బాబాదు సాదు కినాడు నా బాబా ఇందోరు తో వకేతే నా బాబా చాదుల్లా ఇందోరు తో వకేతే నా బాబా చాదుల్లా తోటి నాడు నా బాబా చాదుల్లా డు నా బాబ చాగిలా బాటాలు పట్టినాడు నా బాబాదు బాటాలు పట్టినాడు నా బాబా గుర్రంబు మీదనేమో నా బాబా చాదు మీదనేమో నా బాబా చాగులా చాదుట్టే నా బాబాదు నా బాబా చాల్లా సాడు నా బాబా చాదు నా బాబా చాలులా ఇక్కడ దూరలేమో నా బాబా చాదు లోపలూ నా బాబాదు మోనా బాబాదు లేకా బాబాషాదు లెక్క నా బాబాదు రై పతురా బాబాషాదురా బాబాదులాస్తూ నా బాబా సాదు ముడుకోట్ల పైక మేమో నా బాబా సాధు కొంటా నేడు సాదు మారుల్లే కపాయ నా బాబాదుపాయల్లా దోరలేమో నా బాబా సాదు ంట ఉంటానే నా ఉ నల్గొండ జిల్లా కై నా బాబా లేటల్లు రాయవట్రీ నా బాబా ఏమంటలేటరేనా లేటారు వచ్చినాది నా బాబా సాదుల్లా లేటారుల్లా సకా నిషాదు బాబాదు బాబాదు మరలేటరేదయ్యా బాబా షాదు రేదయ్యా బాబాదు పైతాము గొంటీ నా బాబా లేటారు వచ్చినాది నా బాబాదు వచ్చినాది నా బాబా నా బాబాదుటారు చదివినాడు నా బాబా హదుడేమోల్లా నల్లగొండ జిల్ల కెన్సీ నా బాబా ూరు తొవ్వలేమోల్లా దేవుడు వట్టి నాడు నా బాబాదు వట్టి నాడు నా బాబా వాడిల్స్తే నా బాబా చాదుల్లా వాడిల్స్తే నా బాబా పట్టుక పోదు రేమో నా బాబా చాదుల్లా పట్టుక పోదు రేమో నాబాదు నేనేమి సేతున్నా పెద్ద పంచటానికేమో నా బాబానికేమో చదుల్లా వచ్చినాడు నా బాబా చదుల్లో వచ్చినాడు నా బాబా వచ్చినాడు నా బాబా వాడిల్లి దోరలేమో నా బాబా చాదుల్లా వాడిల్లి దోరలేమో నా బాబా చాదిల్లా మరి లీడర్ రాలేదు నల్లానైతేడల చాదు వస్త పెద్ద పంచకాడికేమో నా బాబాడికేమో సాదుల్లా వచ్చినాడు నా బాబాడు నా బాబా ఏడూనే పొద్దులేమో నా బాబా సాదుల్లామో నా బాబా చాదుల్లా అన్నంబులేదా ఏడు నిరా బాబా చాదుల్లాడు బాబా చాదుల్లా నిద్రల్లు లేవాబాదు నిద్రల్లు పోతనా నేనా బాబా చాదుల్లా అడ్డం వరిగి రిగినాడు నా బాబాదు కలగంట ఉన్నాడేమో నా బాబా ఏ మాని కాలలేమో నా బాబాగా నవట్టే నా బాబాదు నా పేరు మీ దు దండు బాదు దోరలా రానా బాబా చాదుల్లా నా ఢిల్లీ దోరలా రానా బాబా షాదులా నా ఢిల్లీ దొరలా రానా బాబా చాదుల్లా నా ఢిల్లీ దొరలా రానా బాబా చాదిలా దండోని దోలు తీరా నా బాబాదురా నా బాబాండలేసినాడు నా బాబాడు నా బాబా నేనే ఉంటనే మో నా బాబాదు నేనే ఉంటనే మో నా బాబాదు ప్రాణాలతోటి ఉండా నా బాబాదు ప్రాణాలతోటి ఉండా నా బాబా వాడి కే నా బాబా సాదులా వాడి కేిసాదు నా బాబా సాదుల్లా నాగారం మాలారం నా బాబా సాదులా మల్లారం గాట్లేమో నా బాబా సాదుల్లా మల్లారం నా బాబా సాదుల్లా సాదిలయ నా బాబా సాదుల్లా సాదులయ కవటే నా బాబా షాదులా సాదులయ కవటే నా బాబా సాదులా సాదులయ కవటే నా చెట్టు కిందేవుడు నడేమో నా బాబాడు నడేమో ఎర్రాలేమో నా బాబాదు శివయ్యా బాబాషాదుల్లా శివయ్య వారి గానా బాబాషాదుల్లా శివయ్య వారి యానా బాబాషాదుల్లా సకాని లాచమ్మా నా బాబాషాదుల్లా సకా నిలాచమ్ బాబాషాదుల్లాన్నరే మోన బాబాషాదుల్లామ్మ ఉన్నరే మోన బాబాషాదుల్లా అయ్యయ్య ము సలై యా బాబా షాదుల్లా సలయ్యా బాబాషాదుల్లా అయ్యయ్య ము సలయ్యా బాబా షాదుల్లా నా నా బాబుల్లా శుక్రవారం నా బాబాదు శుక్రవారం నా బాబాదు చిన్నది నా బాబాదు చిన్నది నా బాబా ఇల్లైననాది నా బాబాదు నా బాబా బండి నా బాబాదు బండినగింతా నా బాబాదు బండినగిరంతా నా బాబాదు సలానే గంపలే మోనా బాబా సే గంపలేదు మోనా బాబాదు బుడ్లు నెట్టిల పెట్టుకుంది నా బాబా సాదుల్లా నెట్ల పెట్టుకుంది నా బాబాదు నెత్తిల పెట్టుకుంది నా బాబా సాదుల్లా నెట్ల బాబా షాదులా సక నీలా చవనా బాబా శాదులా సక నీలా చవనా Hmm. <muchária> ో వట్టే నా బడు సిడు నా బడు య్యలా చవనా బాబాదు చవ్వా బాబాషాదు సయ్యవమ్ బాబాదు సైయ్య బాబాదులా పల్లు వైత ఉండే నా బాబాదు అల్లు వైత ఉండే నా బాబాషాదుల్లాము వంటనే మోన బాబాదులాము వంటనే మోన బాబా షాదుల్లా హన్నంబు కరుబువాయేనా బాబా శాదుల్లా హన్నంబు కారు తల్లాము అంటనేమో నా బాబా సాదుల్లా తల్లాంటనేమో నా బాబా సాదుల్లా లీలైన కారు వాన బాబా సాదుల్లా కారు వాదుల్లా అదు పళ్ళు వైత ఉందైనా బాబా సాదుల్లా అదు పాలువైత ఉందైనా బాబా చాలుల్లా కలైన లా పొద్దునే పొద్దు నానే నా బాబా నువ్వైనా కలిసి వీరా నా బాబా గంపాకు బోని కూడా నా బాబా చాదిలా బాబా బోనైన నా బాబా చాదులా గాలేదు నా బాబా చాలీలా పొయ్యాను వంటదేమో నా బాబా చాదులా పొయ్యాను వంటదేమో అత్తానే వానుకుంటా నా బాబాను సకా నిషాదు ఏమంట ఉన్నడం మా నా బాబాదు రెండూనే జతుల నా బాబాదిలా రెండూల బాబా చాదు మట్టికుంటు నా బాబాదులా మఠినే వట్టుకుంటు నా బాబాదుల నా బాబాదు నా బాబా గంపల్ల మీద జల్లే బాబాదు సంత మాయ మాయే నా బాబాదులా ఇది ఏమి మాయవే నా బాబాదు నా కైన తెలివదాని బాబాదిలా సాదిరే నా బాబాదు సాదు పోయి దండమానే నా బాబాదు సవ్వ నా బాబాదు ైనా బాబా వైదే పదివేల లచ్చవ్వటే నా బాబాదిలావ్వవట ఒంగిపోయి దండమాే నా బాబాదిలా దండే నా బాబాషాలుల్లా సషాదు సుల్లా నా బాబాదు లమ్మ భక్తి నేమో నా బాబా లక్తినేమో నా బాబాదు మెచ్చుకోని నా బాబా చాదుల్లా చాదుల్లా మెచ్చుకోని నా బాబాదు కుడి చేతుల మట్టినేమో నా బాబా చాదుల్లా కుడి చేతున్న మట్టినేమో నా బాబా గబ మీద దింబినాడు నా బాబా సాదు గబమీద సిమ్మినాడు నా బాబాదు మల్లెప్పటోలనేమో నా బాబా షాదుల్లా నా బాబా షాదుల్లా పలు పెరుగు అయ్యినాది నా బాబాషాదుల్లా పలు పెరుగు అయ్యినాది నా బాబాదు హయ్య నా కొడుకా నా బాబాదు అయ్య నా కొడు కా నా బాబాదు